కనుక చూడండి బౌద్ధిక అనుభవము మానసిక అనుభవము ఇంద్రియ అనుభవము వైజ్ఞానిక అనుభవము ఆత్మానుభవము ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు వైజ్ఞానిక అనుభవంలో అద్వైతమే ఉంటుంది ఇప్పుడు వీడు కాలు జారిపడ్డాడు అనుకోండి ఎందువల్ల పడ్డాడు గురుత్వాకర్షణ శక్తి వల్ల పడ్డాడు అంతే కదా అందుకోసమే కదా పడ్డాడు ఏ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనుకోండి ఎందువల్ల తిరుగుతోంది గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుతోంది కాబట్టి వీడు కాళ్ళు జారిపడడానికి భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి అద్వైతం వచ్చేసిందా లేదా ఒకే ప్రిన్సిపల్ మీద ఈ రెండు కార్యాలు జరిగాయి వీటి మూలంలో ఉండే తత్వం ఒక్కటే అది అద్వైతం అంటే అది సైన్స్ కాబట్టి సైన్స్లో మీకు అద్వైతం ఉంటుంది అసలు లా అంటే అద్వైతమే అనేక ఒకదానికి ఒకదానికి సంబంధం లేని అనేక ఘటనలన్నింటినీ ఏక సూత్రబద్ధం చేసేదాన్ని లా అంటారు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఎక్కడ ఏది చల్లారినా ఈ లా ప్రకారమే చల్లారుతుంది అది నీళ్లు చల్లారచ్చు భూమి చల్లారచ్చు ఏదైనా సరే కూలింగ్ టెంపరేచర్ తగ్గడం దానికి లా ఉంది న్యూటన్స్ లా ఆ లా ప్రకారమే చల్లారుతుంది మీకు ఏ ఏ వస్తువులు చల్లారుతూ ఉంటాయో అక్కడ ద్వైతం ఉంటుంది కానీ లాలో ద్వైతం ఉండదు అవన్నీ బోల్డ్స్వన్స్ లా స్టీఫన్స్ లా ఇవన్నీ కూడా యూనివర్సల్ లాస్ బట్ అద్వైతాన్ని బోధించేటువంటి లాస్ అదేవిధంగా ఆ వైజ్ఞానిక అనుభవం ఆ ద్వైత అనుభవం దానికి ఈ బౌద్ధిక అనుభవం ఈ భ్రాంతి వీడు భ్రాంతి బుద్ధిలో ఉంటాడు మానసిక అనుభవం అంటే ఇమోషనల్ అనుభవం ఇమోషన్స్ ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి వీడికి ఒకటి మీద రాగడం ఇంకొకటి మీద ద్వేషం ఉంటుంది అటువంటిప్పుడు అద్వైతం అనుభవానికి ఎలా వస్తుంది అద్వైతం అనుభవానికి రాదు ద్వైతమే అనుభవానికి వస్తుంది ఇంద్రియానుభవం కంటితో చూస్తే ఒకటి రెండు మూడు పది మంది కనపడతారు ఈ అనుభవాలన్నిటికీ ఆత్మానుభవముతోటి మీరు నామరూపాలకు అతీతమైన అస్థి ఆ సద్రూపాన్ని కనుక మీరు దర్శించగలిగితే దాన్ని ఆత్మానుభవము ఉంటారు అటువంటిప్పుడు మీకు ద్వైతం భాషించగలదు కాబట్టి అటు వైజ్ఞానిక అనుభవానికి ఇటు ఫిలాసఫీలో ఆత్మానుభవానికి అజ్ఞానుల యొక్క బౌద్ధిక మానసిక ఇంద్రియానుభవములతోటి విరోధము ఉండదు ఎందుకంటే ఇవి జ్ఞానదృష్టి అది అజ్ఞానదృష్టి భ్రాంతదృష్టి కనుక యథా మత్తగజారుూఢ ఉన్మత్ భూమిష్టం ప్రతి గజారూఢోహం వాహయమాం ప్రతి ఇది బ్రువాణమీ తం ప్రతి నవాహయతి అవిరోధబబుద్ధ్యా తద్వత్ ఇదేదో కొంచెం చిత్రమైన దృష్టాంతం ఇచ్చారు శంకర్లు ఇక్కడ ఇది ఎలా ఉందంటే మత్తగజారూఢ అంటే మంచి మదించినటువంటి ఏనుగు మీద కూర్చున్నాడు ఒకడు ఏ నేల మీద భూమిష్టం ప్రతి నేల మీద ఒకడు నిలబడు ఉన్నాడు ఈ నేల మీద నిలబడ్డవాడు పిచ్చివాడు ఏమండి ఇది అక్కడ పరిస్థితి ఒకడు ఏనుగు ఎక్కి కూర్చున్నాడు ఇంకొకటి నేల మీద నిలబడ్డా పిచ్చివాడు ఉన్మత్తం ప్రతి ఆ ఏనుగు మీద ఈ పిచ్చివాడుతో అంటున్నాడు ఏమని జారూఢోహం మాం ప్రతి వాహయ అదే నేను నీకు ప్రతిద్వంద్విని ప్రతిపక్షిని ఏనుగు మీద ఎక్కి ఉన్నాను నీ ఏనుగుని నా మీదకి నడిపించు ఆహాహా ఉన్మత్తం భూమిష్టం ప్రతి గజారూఢోహం వాహమా మాం ప్రతీత గురువాణం అప్ప తం ప్రతి నవాహయతి అది నా ఇప్పుడు తెలిసిందండి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ప్రథమావ శక్తి ద్వితీయ శక్తి ఇప్పుడు ఒకడు గజం మీద కూర్చుని ఉన్నాడు ఆయన ఏనుగు వెళ్ళిపోతున్నాడు ఆయన దాటిలో ఆయన వీడు రోడ్డు మీద ఓ పిచ్చివాడు ఉన్నాడు ఈ పిచ్చివాడు ఏమన్నాడంటే ఏ ఆపన్నాడు ఆయన వీడికే స్థల తిప్పి చూశాడు చూస్తే చూడు నువ్వు ఏనుగెక్కావు నేను ఏనుగెక్కాను నా ఏనుగు మీద నేను కూర్చుని నా ఏనుగు నీ మీద నడిపిస్తా నీ ఏనుగు నా ఏనుగు మీదకి నడిపించు ఈ రెండు ఏనుగులు యుద్ధం చేసుకుంటాయి అప్పుడు ఆ యుద్ధంలో ఎవరు నెగ్గుతారో చూద్దాం అని వీడు ఆయన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ ఛాలెంజ్ చేసేవాడు ఎవడు పిచ్చివాడు నేల మీద ఉన్నా పిచ్చివాడు ఆయన ఏనుగు మీద ఉన్నా బుద్ధిమంతుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ ఏనుగును వీడి మీదకి నడిపిస్తాడా వీడెక్కిన ఏనుగు మీదకి నడిపిస్తాడా వీడెక్కిన ఏనుగు ఏం లేదు అక్కడ వీడి భ్రమలో ఉందంతే నడిపిస్తాడా నడిపించడు ఏం చేస్తాడు తన దారిని తాను విడిపోతాడు ఎలా చెప్పారు అలాగే అద్వైతి ఒరే అద్వైతి ఇలా నీ అద్వైతాన్ని నా ముందు నిరూపించు తక్కువ యుక్తులతో నిరూపించు అని ఛాలెంజ్ చేశాడు అనుకోండి అప్పుడు అద్వైతం ఏమనుకుంటాడు వెర్రి మోహన్లే ఆత్మరూపుడే అవడానికి ఆత్మరూపుడే కానీ ఆ తత్వం తెలియక జ్ఞానం చేత అలా మాట్లాడుతున్నాడు ఆశీర్వచనం చేసేసి తన దాన్ని వెళ్ళిపోతాడు మీకు తెలుసా ఆ ఉడిపి నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ మీలో కొందరికైనా తెలుసు ఉంటుంది ఇప్పుడు పదిహేను ఏళ్ళ ఇరవై మీరు అద్వైతాన్ని ప్రూవ్ చేస్తే మీకు లక్ష రూపాయలు బహుమానమిస్తాము అని హిందూ పేపర్లో ఇంగ్లీష్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది హిందూలో అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ కట్ చేసి తీసుకొచ్చి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని పండితులందరినీ ప్రోత్సాహం లక్ష కాదు పది లక్షలు ఇచ్చినా వెళ్ళము అని ఎవరు వెళ్ళలేదు ఆఖరికి వాళ్ళు డేట్ని అది ఫిక్స్ చేసి ఎవళ్ళో తీసుకొచ్చి ఆయన ఓడిపోయాడు ద్వైతమైన ఎగ్గింది అని మళ్ళీ పేపర్లో ప్రకటించేసి ఆ లక్ష రూపాయలు బహుమానంగా ఓ సగం ఆయనకి ఇచ్చినట్టుగా ఏదో చేసి ఏదో ఉదారంగా చేసినట్టుగా ఓ న్యూస్ ఐటెం ఒకటి ప్రకటించి నిజంగా ఎవరు వెళ్ళరు అలాగ ఇదేమైనా శ్రీనాథుడు ఏదో డి ఢక్ ఢ డిమ భట్ట ఢక్క భట్ట ఎవడో మొత్తానికి డిండిమ భట్ట ఎవడో మొత్తానికి అలాంటివి అలాంటిది అయితే అయితే తిరుపతి వెంకట కవులు లేకపోతే ఆధునిక కాలంలో మేడసాని మోహన్ గారు నాగపణి శర్మ గారు ఇలాంటివి ఏమైనా వాద వివాదాలు ఏమైనా ఆయనకంటే ఎక్కువ పద్యాలు నేను చెప్తానని నాకంటే ఎక్కువ పద్యాలు నేను చెప్తానని అలా వాళ్ళ మధ్యన ఉన్నాయో నాకు తెలియదు నేను మాట వరుస కన్నాను సో అలాగా కవులకి పండితులకి ద్వైతులకి ఉంటాయి కానీ అద్వైతులకు అలాగే ఉండవు అందరినీ ఆత్మరూపంగానే చూస్తారు ప్రజ్ఞాప్రాసాదమారుహ్య అశోచ్యాన్ శోచతో జనాన్ భూమిష్ఠానివ శైలస్థ సర్వాన్ ప్రాజ్ఞోనుపశ్యతి అని ఓ వాక్యం ఉంటుంది యోగదర్శనంలో ఉంది ప్రజ్ఞ అంటే జ్ఞానము జ్ఞానము అనే ఎత్తైన బిల్డింగ్ మీద ఎక్కాడా ప్రజ్ఞాప్రాసాదం ఆరుహ్య యాభై అంతస్తుల బిల్డింగు అగ్రభాగంలో ఉన్నాడు జ్ఞానము అనే ప్రసాదమును ఎక్కాడు నేల మీద నడిచి వెళ్తున్నారు వాళ్ళు కూడా అశోచ్యాన్ని జనాన్ని వాళ్ళని చూస్తున్నాడు ఆయన వాళ్ళు కూడా అశోచ్యులే అంటే శోకించదగిన హేతువేమీ లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ప్రజ్ఞాప్రసాదం మీదకి వచ్చేసేయించు ఎటు వచ్చి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆత్మ ఏందో ఆనందమే కానీ దుఃఖం లేదు అని వాళ్ళు తెలుసుకోవచ్చు కానీ వాళ్ళు తెలుసుకోవటం లేదు తెలుసుకోకుండా శోచత దుఃఖిస్తూ అశోచ్యాన్ శోచతో జనాన్ అశోచ్యాన్ అన్వశోచత్వం అంది కదా గీతల అలాగ అశోచ్యాన్ శోచత శోకింపదగని వారు కానీ శోకిస్తున్నారు లోకంలో శోకిస్తూ ఉంటారు ఎవరైనా పోయారనుకోండి ఈ మిగిలిన వాళ్ళు శోకిస్తూ ఉంటారు ఎందుకు శోకిస్తారు ఆ పోయిన వాళ్ళు పోయారని వీళ్ళు శోకిస్తారు అంటే ఇప్పుడు పోయిన వాళ్ళకి నష్టం వచ్చిందని వీడు శోకిస్తున్నాడా లేకపోతే వీడికి నష్టం వచ్చిందని శోకిస్తున్నాడా ఏ ఏవో ఇటు అటుగా ఉంటుంది అదేమీ వ్యవస్థితంగా ఏమి ఉండదు ఇప్పుడు ఎవరు పోయారో వాళ్ళు కష్టంలో పడిపోయారని వీడు శోకిస్తున్నాడా వాళ్ళ మీద ప్రేమ చేత లేక వాళ్ళు పోవడం చేత మేము అభాగ్యులమైపోయామని శోకిస్తున్నాడా అలాగే ఇది కొంత అది కొంత పెట్టుకుని శోకిస్తూ ఉంటాడు మతానికి శోకిస్తూ ఉంటా ఈ శోకించి వాడి అభిప్రాయం ఏమిటి ఇప్పుడు ఈ పోయినవాడు పోయాడు కానీ వీడిక్కడ స్థిరంగా ఉంటాడు అలాంటిది ఉందా సంథింగ్ లైక్ దట్ ఎవలా ఉందా లేదు కదా సపోజ్ పోయినవాడు పోకుండా వీడు ఏ రోజు పోతాడో అంత అదే రోజున వాడు కూడా పోవాలని నియమం పెడితే అప్పుడు సాటిస్ఫై అవుతాడా ఎందుకు ఎలా మానేస్తాడు వీడు శోకించడం వీడు శోకించడానికి హేతువుటి శోకించడం వీడు మానేయాలంటే ఏం చేయాలి ఆ పోయినవాడు పోకుండా వీడి దగ్గర నిలబెట్టేస్తే శోకించడం మానేస్తాడా లేకపోతే పోయినవాడిని మళ్ళీ బతికించి తీసుకొచ్చేస్తే శోకించడం మానేస్తాడా ఎలాగా ఎందుకు శోకిస్తున్నాడు ఇవన్నీ ఆలోచిస్తే వాడు శోకించడం మానేస్తాడు గతానుగతికో లోక ఏదో శోకిస్తున్నారు కాబట్టి శోకించటం కొంతమంది పోయిన వాళ్ళు పోయారని శోకిస్తారు కొంతమంది ఇంకా పోవటం లేదని శోకిస్తారు ఎందుకంటే పెద్ద వయసు వచ్చేసి శనైలు అయిపోయి పోవటం లేదని శోకిస్తారు ఒక ఏదో వృద్ధాప్యంలో ఏదో ఆర్థిక సహాయం కోసం నా దగ్గరకు వస్తూ ఉంటాను నేను ఎంతో ప్రేమగా ఆయనకి కావాల్సిన వ్యవస్థ చేసి పంపిస్తూ ఉంటాను కానీ వచ్చినప్పుడల్లా ఇంకా బతికే ఉన్నాను స్వామీజీ అంటూ వస్తాడు ఆయన ఎప్పుడూ మాట ఇంకా బతికే ఉన్నాను ఎందుకంటే ఇంకా బతికి ఉండాలనే ఇష్టం లేదు ఆయనకి ఎందుకంటే ఈ పెన్షన్ అనో లేకపోతే ఈ ధనం తీసుకుంటూ ఉండడం ఖర్చు పెడుతూ దీని మీద ఆయనకి శ్రద్ధ లేదు ఇట్ ఇదన్ వాంట బట్ హీ నీడ్స్ ఇట్ బికాజ్ ది బాడీ ఈజ్ స్టిల్ ఎలాయ్ కాబట్టి జనులు ఎందుకు శోకిస్తున్నారు ఎందు దానికి ఏమీ హేతు ఏమీ లేదు కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శోకం లేదు కాబట్టి అశో ప్రజ్ఞాప్రసాద ఆరుహ్య అశోచ్యాన్ శోచతో జనాన్ భూమిష్ఠానివ శైల పర్వతం మీద ఉన్నవాడికి నేల మీద ఉన్నవాళ్ళు చిన్న చిన్న వాళ్ళలా కనపడతారు ఆ రకంగా ప్రజ్ఞాదృష్టితోటి జ్ఞానదృష్టితోటి ఈ సంసారులు చాలా అల్పమైన పరిజ్ఞానం గలవారుగా జ్ఞానికి భాషిస్తారు సో భూమిష్ఠానివ శైలస్థ సో సర్వాన్ ప్రాజ్ఞోను పశ్యతి ప్రాజ్ఞ సర్వాన్ అనుపశ్యతి సంసారుల యొక్క దుఃఖాలను చూసి మహాత్ములు ఆశ్చర్యపోతారు వీడు ఎందుకు దుఃఖిస్తున్నట్ట అని ఆశ్చర్యపోయింది ఎందుకంటే దుఃఖించడానికి ఉన్న హేతు ఏదో ఉంటుంది ఆ హేతువు హేతువే కాదు అది హేత్వాభాష అంటారు హేత్వాభాష హేతువులాగా మీడికి కనపడుతోంది కానీ హేతువు కాదు ఎలా ఉందంటే నాకు బాగా ఉక్కపోసేస్తోంది ఇంచేతంటే టెంపరేచర్లు చాలా తక్కువగా ఉన్నాయి కనుక అన్నారు అది హేత్వాభాష అంటారు టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటే చలి వేయాలి కానీ ఉక్కపోయకూడదు కాబట్టి అలా అన్నాడనుకోండి అప్పుడు దాని అర్థమేమిటి వాడి యొక్క అవగాహన తప్పు అని అర్థం సో సంసారంలో యొక్క దుఃఖాలు అలాగే ఉంటాయి ఇప్పుడు మా మా మనవడు ఇంకా పుట్టలేదు లేకపోతే మా మా కోడలు ఇంకా గర్భవతి కాలేదు ఒక ఆయన దుఃఖిస్తున్నాడు ఆ దుఃఖానికి హేతు ఆయనకి హేతు ఉంది దట్ ఈజ్ రీజన్ ఎనఫ్ ఫర్ హిమ్ టు ఫీల్ ఫీల్ బెటర్ రీజన్ రియల్ని రీజన్ ఎనఫ్ ఒక ఆయన నా క్లాసులోకి వచ్చారు పాపం చాలా దూరం నుంచి వచ్చారు నేను చెప్పి పాఠం ఏమిటి ఆయనకున్న కోరిక ఏమిటి అసలు సందర్భం లేదు ఆయన కోరిక ఏమిటంటే మా కోడలు గర్భవతి కాలేదు ఐదారు ఏళ్ళు అయింది వివాహ పొన్లండి కంగారే ఉంది ఇంకా వాళ్ళు యువకులు ఇంకా ఇంకెందుకు కంగారు మరో కా కాటికి కాళ్ళు దాచుకుంటే కానీ వాళ్ళు యంగ్ పీపుల్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు గర్భాన్ని ధరిస్తారు పిల్లల్ని కంటారు దీనికోసం ఈరిగెందు గుండకోపరేషతో చదువుకోవాల్సింది వాడికి ఈ బెంగ ఏమిటి కాబట్టి సంసారాల యొక్క దుఃఖాలు ఉంటాయి చూసారా వాటికేమీ సందర్భమే ఉండదు హిత్వా భాషలతో ఉంటారు అశోచ్యాన్ శోచతో జనా సో ఈ అద్వైతుల దృష్టిలో ద్వైతులు అలా ఉంటారు ఈ ద్వైతులు వాళ్ళు చేసేటువంటి కర్మలు చూస్తుంటే ఏమంటారు దాని గురించి ఇంకా ఏదో పోలే పాపం ఏదో భక్తి చేసుకుంటున్నాడు ఎప్పటికైనా పైకి వస్తాడేమో అనుకున్నావు ఆశీర్వచనం చేసి అవతలకి పోవడం తప్ప క్రాస్ ఐడోలాక్ట్రీ ఇంకా అంతగంటే దాన్ని ఎలా వర్ణిస్తారు దాంట్లో స్పిరిట్ కూడా ఏమీ ఉండదు వెతుకుతా ఉంటే కూడా ఉండదు స్పిరిట్ అలాగా నడిపిస్తూ కాబట్టి ोट विरोधम इक दृष्टा चूँगी यथा मत्तजारूढ़ उन्मत्त द्वितीय को चाह भूमिष्ठ अहम गजारू माया ब्रुवाणम अभी तं प्रति ना कटे अविरोधबुद्या ఇప్పుడు ఈ ఉన్మత్తుడు ఉన్నాడే వీడు ఆ గజారూహుణ్ణి చూపించి నా రా నా మీదకి రా అని వీడు ఛాలెంజ్ చేస్తాడు వీడికి విరోధ బుద్ధి ఉండడం చేతనే ఛాలెంజ్ చేస్తాడు ఉన్మత్తుడు కదా పిచ్చివాడు కదా వాడు వాడికి విరోధ బుద్ధి ఉంటుంది అని చేతనే ఛాలెంజ్ చేస్తాడు కానీ ఆ ఏనుగు మీద కూర్చున్న వాడికి ఈ పిచ్చివాడి మీద విరోధబుద్ధే ఉండదు అయ్యో పాపం పిచ్చివాడే అని వాడిదారిని వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇప్పుడు వేదంలో కర్మకాండం ఉన్నది ఈ కర్మకాండలో ఎవెవో చేస్తూ ఉంటారు ఈ కర్మకాండకి సంబంధించిన వాళ్ళతోటి అద్వైతవాదికి విరోధం ఉంటుందా ఎందుకంటే ఆత్మకర్త కాదు అద్వైతంలో ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉండదు కర్తృత్వం అంటే మీకు ద్వైతం అంతా వచ్చేస్తుంది విరోధం ఉంటుందా అటు విరోధం ఉండదు ఎందుకు విరోధం ఉండదంటే చూడండి ఏమంచ కర్మిణఃకర్త సంభవేత్ కలహో విభిన్న విషయత్వైన పూర్వాపర సముద్రవత్ ఇది పంచదశీకారుల వాక్యాలు సో పూర్వ అపర సముద్రం తూర్పు సముద్రము పశ్చిమ సముద్రము వీటి మధ్యన క్లాష్ ఏమీ ఉండదు సో కర్మవాది పశ్చిమ సముద్రం అనేటువాడు జ్ఞాని తూర్పు సముద్రం అనేటువాడు వీళ్ళిద్దరికీ క్లాష్ ఉండదు వాటిద్దరికీ ఒకదానికి సంబంధమే ఉండదు సో ఆ విధంగానే కర్మవాది యొక్క ప్రణాళిక అంతా వేరు వాడు అపరిచ్ఛిన్నుడు కర్త భోక్త కర్మ చేసుకుని పుణ్యం సంపాదించి దాన్ని స్వర్గంలో భోగించాలి వాడు అది వాడి యొక్క స్ట్రక్చర్ వాడ వాడే ఫీల్డ్ అలా ఉంటుంది జ్ఞాని ఆత్మానంద స్వరూపుడు అకర్త అభోక్త స్వర్గాది లోకాలన్నీ కూడా మిథ్యా ఇది ఈయన యొక్క విషయ భూమి వీళ్ళిద్దరికీ విరోధమే ఉంటుందండి దెర్ ఈజ్ నో ఫైట్ అట్ ఆల్ దీని మీద ఇంకొక వాక్యం ఉంది ఎం కర్మీ నవిజానా సాక్షిణం తస్ఫ్యత్వవిత్ బ్రహ్మత్వం బుద్ధ్యత తర్మిణ కిం విహీయతే అంటే చూడండి కర్త భోక్త కర్మ కర్మవాది ఉంటాడు కర్మీ కర్మఠుడు ఈ కర్మవాది కర్మఠులు కర్మల యొక్క బరువు క్రింద నలిగిపోతూ ఉంటాడు ఆ కర్మల యొక్క భారాన్ని అలా మోసుకుంటూ కాలక్షేపం చేస్తారు ఎనివే నిత్యకర్మానుష్ఠానం గురించి నేను చెప్పట్లేదు నిత్యకర్మానుష్ఠానంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు ఇక్కడ భోక్తృత్వం ఉండదు కర్తృత్వం దాని జారిపోతుంది మీకు కామ్యకర్మంలోనే ఉంటాయి కర్తృత్వ భోక్తృత్వాలు వాటి మీదనే మీకు విచారమంతా కూడా సో ఈ కర్మి వాడికి ఆత్మస్వరూపము అది సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అనే తత్వం వాడికి తెలియదు ఇప్పుడు కర్మికి జ్ఞానికి తేడా ఏమిటంటే కర్మికి తాను కర్తభోక్త జ్ఞానికి తాను కర్తభోక్త కాదు మరి ఏమిటి సాక్షి మనస్సు యొక్క దేహం యొక్క చలనాని దర్శిస్తూ ఉండే సాక్షి అవేర్ఫుల్నెస్ ఈజ్ అవేర్ఫుల్ విట్నెస్ సాక్షి అయితే మరి సాక్షి ఏమిటి సాక్షి బ్రహ్మ సాక్షి జీవుడు కాదు సాక్షి బ్రహ్మ కర్తభోక్త జీవుడు చిదాభాష దేహాభిమానాన్ని కలిగి కర్తృత్వభోక్తృత్వాల్ని పొందుతూ ఉంటుంది కర్తభోక్త జీవుడు సాక్షి జీవుడు కాదు సాక్షి బ్రహ్మయే క్షేత్రజ్ఞించావి మాం విద్ధి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే పరబ్రహ్మయే కాబట్టి నా దృష్టిలో జ్ఞాని యొక్క దృష్టిలో నేను పరబ్రహ్మ భిన్నము కాని సాక్షిని అకర్త అభోక్త కర్మఠుని యొక్క దృష్టిలో తాను కర్త భోక్త దేవుడు వైకుంఠంలోనో స్వర్గంలోనో ఉంటాడు వీళ్ళిద్దరికీ కలహం ఎక్కడ కుదురుతుంది కలహం కలహం కుదరాలంటే కూడా ది మస్ట్ బోత్ స్టాండ్ ఆన్ ఎట్ ది సేమ్ లెవెల్ కాబట్టి వీళ్ళకి కలహం అనేది లేనే లేదు ఇంకో వాక్యం ఇవన్నీ కూడా పంచదశి విద్యారణ్య స్వామి పంచదశి దేహవాగ్బుద్ధయ స్త్యక్ జ్ఞానినా అత్యక్త జ్ఞానినా అనురుతబుద్ధిత కర్మీ ప్రవర్తయత్వాభి జ్ఞానినో హీయతేత్రం అని దేహము బుద్ధి ఈ రెండింటి యొక్క చలనం వల్ల కర్మ సిద్ధిస్తూ ఉంటుంది బుద్ధిలో సంకల్పించి చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియాలతోటి మీరు కర్మని సంపన్నం చేస్తారు ఇది కర్మ యొక్క వ్యవస్థ అయితే జ్ఞాని యొక్క దృష్టిలో దేహము తాను కాదు అనాత్మ బుద్ధి తాను కాదు అనాత్మ ఆయన అనాత్మలైన దేహబుద్ధులను అనాత్మలుగా గుర్తించి త్యాగం చేసేసాడు అక్కడ త్యాగము అనాత్మగా గుర్తించుటే తాను సాక్షిరూపుడుగా నిల నిలబడి ఉంటాడు ఈ కర్మఠుడేమిటి దేహము తానే కర్మలను సంకల్పించి బుద్ధి తానే తానే దేహమై తానే బుద్ధి కర్మలను సంకల్పించి కర్మలని చేసుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరికీ విరోధమే ఉన్నది విరోధమే ఉన్నది వాడు కర్మలను చేసుకుని స్వర్గాది సుఖాలను అనుభవిస్తానంటే జ్ఞానికి నష్టమే వచ్చింది ఇప్పుడు లోభు ఉంటాడండి లోభిని నేను డబ్బు పోగేసుకుని పెయి వినప్పట్లో నేను రోజు లెక్క పెట్టుకుని సంతోషిస్తాను అని వాడు డబ్బు పోగేసుకుంటూ ఉంటాడు ధనము అది చెంచలము అది ఆనందాన్ని ఇచ్చిది కాదు దానివల్ల సంసారం బంధమే తప్పిస్తే దాన్ని పోగేయటంలో ఏమీ సారం లేదు అని తెలుసున్నటువంటి వాడు ఆయనకేమిటి నష్టం వాడు డబ్బు పోగేసుకుంటే ఈయనకేమిటి నష్టం పోగేసిపోవు తప్ప అది పోయినప్పుడు దుఃఖిందువు కానీ ఇప్పుడు పోగేస్తావు తర్వాత దుఃఖిస్తావు దాంట్లో నాకు పోయిందేముంది అంటాడు జ్ఞాని జ్ఞానినో హీయతేత్రకి కాబట్టి శంకర్లు చెప్పిన ఆ విరోధము విరోధము లేదు ఆ లెవెల్ వేరు లెవెల్ వేరు అన్నదానికి నేను పలు దృష్టాంతాలను మీ ముందు ఉంచాను తత పరమార్థత బ్రహ్మవిత్ ఆత్మవ ద్వైతి నాం చూడండి ద్వైతి యొక్క ఆత్మ ఒకటి ఉన్నది వాడికి ఆత్మ ఉన్నది వాడికి తెలియదు అది ఆత్మ ఉన్నది జ్ఞానికి తెలుసు జ్ఞానికి తెలుసున్న జ్ఞాని ఆత్మ ద్వైతికి తెలియని ద్వైతి ఆత్మ కంటే భిన్నం కాదు రెండో ఒకటే ఆ సంగతి ద్వైత అద్వైతికి తెలుసు జ్ఞానికి తెలుసు కాబట్టి ఆత్మైకత్వం ఉంటుంటే జ్ఞాని పని కట్టుకుని వెళ్ళి వాళ్ళతోటి దెబ్బలాడతాడా దెబ్బలాడ్డు తర్వాత దీని మీద ఇంకొకటి ఉండేది మామూలుగా మీకు కర్మకాండలో ఏముంటుందంటే కర్మ అనేప్పటికీ మీకు ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది కర్మ కర్మ అనేప్పటికీ కామ్యకర్మ ఆ కామన సిద్ధించాలి మీరు కామ్యకర్మం చేస్తున్నారనుకోండి సపోజ్ చండీ సప్తశతే ఏదో హోమమో లేకపోతే చండీ యాగమో ఏదో మొదలుపెట్టారనుకోండి మీకు మొట్టమొదటి డౌట్ ఏమొస్తుంది చండీ యాగం సక్రమం కావకపోతే ఆ చండీకి అసలే పేరే చండీ ఇంకా ఆ చండీదేమి కోపం వచ్చింది అనుకోండి ముందు సంతోషం కలిగి కోరికలు తీర్చడం మాట ఎలా ఉన్నా కోపం వచ్చి అపరాధం చేసేస్తే నష్టం కలుగుతుందేమో అని ఇన్సెక్యూరిటీతో బిగినవుతాం ఏ తర్వాత ఏదైనా యజ్ఞమో యాగమో చేయాలనుకోండి మీకు ఆటంకాలు వస్తాయేమో రాక్షసులు ఉంటారు వాళ్ళు ఆటంకాలను కలిగిస్తారు అని అని ఇన్సెక్యూరిటీతో ఉంటుంది కామ్య కర్మ అలాగే బిగినవుతుంది ఆఘార సమిధ వాదధాతి అని ఉంది కర్మకాండలో వస్తాయి ఇవన్నీ ఆఘార సమిధలు రెండు సమిధల్ని పెడతారు అంటే ఇలాగ అగ్నిహోత్రం ఉంటుంది కదా ఇక్కడో సమిధ అక్కడో సమిధ పెడతారు బట్టి నిప్పుల్లో పెట్టేయరు నిప్పులో పెట్టేస్తే కాలిపోతాయి ఇంకా నిలకడవు అక్కడ నిప్పు తగలకుండా ఆ యజ్జిలో పెడతారు ఎక్కడో సమిత అక్కడో సమిత నిలబెడతారు ఈ సమిధలు ఎందుకంటే రాక్షసముపహత్యి ఈ డైరెక్షన్లోనూ ఆ డైరెక్షన్లోనూ ఎవళ్ళు రాక్షసులు వచ్చి యజ్ఞానికి విఘ్నం చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు యజ్ఞం అంటే విఘ్నం ఇప్పుడు యజ్ఞం చేయాలనుకుంటే ఏమైంది వాళ్ళు విఘ్నాన్ని చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ రాక్షసులు సో ఈ సమిధల్ని పెడతారు ఏమండే ఆ సమిధల్ని పెట్టినట్లయితే రాక్షసులు వచ్చి రారు మరి రాక్షసులు ఇట్నుంచి ఇటు నుంచి రావచ్చు కదా అని ఓ శంక చేసుకున్నాడు అంటే ఇటు నుంచి యజమానుడు కూర్చుని ఉన్నాడు కాబట్టి ఇటు రారు ఇటు నుంచి అటునుంచి అగ్నిహోత్రుడు కాపాడుతాడు రాకుండగా ఇంకా అటువైపు మిగులుంది అటువైపు పెట్టు ఈ అంటే ఈ సమిధల్ని పెట్టు అప్పుడు రాక్షసులు రాకుండా ఉంటారు అని మీకు ఆ కర్మకాండలో భాగంగానే ఉంటుంది అసలు మీకు షురు షురూహి ఐశాహుతాహే దాంతో మీకు మనస్సులో ఏ సంస్కారం నిర్మాణం అవుతుంది దీనికి విఘ్నాలు వస్తాయేమో అనే సంస్కారం నిర్మాణం అవుతుంది అంచేతనే అసలు మీకు కథలన్నీ అలాగే ఉంటాయి యజ్ఞము అంటే ఎవడో ఒకటి విఘ్నం చేస్తారు ఈయన దిలీప్ మహారాజా యజ్ఞం చేదుకు చేదలుచుకున్నాడు అశ్వమేధయాగాన్ని ఇంద్రుడు ఏం చేశాడు అశ్వాన్ని అపహరించక్కపోయాడు రఘువంశం చదివితే తెలుస్తుంది మీకు యజ్ఞం చేసి ఇంద్రుడిని ఆరాధిద్దామనుకుంటే ఆ ఇంద్రుడి అశ్వాన్ని అపహరించదక్కకపోయాడు ఎందుకని ఈయన ఈ యజ్ఞం పూర్తి చేస్తే ఇంద్రపదవికి మో మోసం వస్తుందేమో అని వాడి భయం ఇంద్రుడి భయం అశ్వాన్ని అపహరించే కాదు శ్రీరాముడు అశ్వం ఏదో యాగం చేద్దాం అనుకుంటే లవకుశువులు అశ్వాన్ని కట్టేస్తారు ఈ మీరు చదువుకుంటారు అశ్వాన్ని విడిపిస్తే కానీ ఆయన యాగం పూర్తి కాదు ఇంకా మీకు కర్మ అంటే విఘ్నాలు తప్ప ఇంకేముండదండి దేవతలే కలిగిస్తారు విఘ్నాలు మరి కర్మకి దేవతలు విఘ్నాలు కలిగిస్తే వీడి జ్ఞానికి విఘ్నాలు కలిగిస్తారా కలిగించరా అని ఒక శంక బృహదంలో బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఆఖరణ ఉంది పుస్తకం తీసి చూస్తే తెలుస్తుంది సో దానికి శంక సమాధానం ఏంటంటే విఘ్నాలు కలిగించరు ఎందువల్ల ఈ జ్ఞాని యొక్క ఆత్మయే వాళ్ళ యొక్క ఆత్మగనుగా అని జ్ఞాని త్వాత్మైవతేష ఇంద్రుడు విఘ్నం జ్ఞానికి కలిగిస్తే ఇంద్రుడి యొక్క ఆత్మ భిన్నంగా జ్ఞాని లేనేలేడు తనకు తాను విఘ్నం కలిగించుకున్నవాడు అవుతాడు కాబట్టి ఇంద్రుడు కూడా దండం పెట్టి అబ్బో నువ్వు మా అధీనంలో రావు నువ్వు స్వర్గానికి రానక్కర్లేదు ఏమక్కర్లేదు నువ్వు ఆ పరమాత్మలో విలీనం అయిపో మేము నీ నీ జోలికి రాము అని ఇంద్రుడు కూడా పక్కకి తప్పుతుంటాడు కాబట్టి కర్మవాదులకు దేవతలతోటి విఘ్నాభయం ఉంటుంది తప్ప ఆత్మజ్ఞాన పరాయణులకు దేవతలతోటి విఘ్నభయం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళతోటి దేనితోటి విరోధం అనేది లేదు తేనాయం హేతునా అస్మత్పక్ష నరుధ్యతే తై కాబట్టి ఈ కారణంచేత మా పక్షము అంటే అద్వైతపక్షము తై అంటే ద్వైతవాదులతోటి నరుధ్యేషాముభయథాద్వైతం తేనాయం విరుద్యతే అంచేత తేనా అంటే అంచేత నరుధ్యత విరోధము లేదు ఎవరితోటి తై అంటే ద్వైతిభై तैक उ तेरा चलो मंत्री श्लोक अयया भिदे निद्यने జత అమృతం వ్రజేత్ ఇప్పుడు జగత్తు పుట్టింది ఎలా పుట్టింది అంటే మనిషి యొక్క బుద్ధి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి సంస్కారాలు ఉంటాయి చుట్టుముట్టు వీడు పరిశీలిస్తూ ఉంటాడు ఆ పరిశీలనను బట్టి సంస్కారాలు ఉంటాయి ఈ సంస్కారాలను బట్టి జగత్తు పుట్టింది అని భావన చేస్తాడు అయితే అలా కాదండి మేము భావన చేయలేదండి ఏదో పుస్తకంలో చూసి మేము చెప్పామని మీరు అనొచ్చు ఆ పుస్తకంలో భావన చేసే తెలియవాడు భావన ఆ పుస్తకంలో చేస్తాడు ఎవడో వాడు మొత్తానికి భావన చేసాడా లేదా ఇప్పుడు జగత్తుని జగత్తు సృష్టింపబడింది ఎవళ్ళు సృష్టించారు ఎలా సృష్టింపబడింది అంటే ఆది దంపతులు గౌరీ శంకరులు వారి ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది అని వీడు చెప్పాడు అంటే వీడు ఏ సంస్కారంతో చెప్పాడు అనమాట ఆ మాటని అంటే చుట్టుముట్టు చూసుకున్నప్పుడు ఎక్కడైనా పిల్లలు వాళ్ళు పుట్టారు అంటే భార్యాభర్తలు కలిసి కాపరేజ్ చేస్తే పిల్లలు పుడుతున్నారు కాబట్టి ఈ గౌరీ శంకర్ల వాళ్ళు కలిసి ఉండడాన్ని బట్టి పుట్టింది అని వీడు ఆ సంస్కారాన్ని చెప్పాడు సరే వీడికి ప్రతిపక్షం ఇంకొకటి ఉంటాడు గౌరీ శంకర్లు కాదు వాళ్ళు కూడా లక్ష్మీనారాయణ నుంచే ఉద్భవించారు బ్రహ్మ ఉద్భవించారు వాళ్ళని ఇంకొకటి ఉంటాడు ఒన్లండి గౌరీ శంకరులు కాకపోతే పో లక్ష్మీనారాయణులు అదే అనుకోలేదు మొత్తానికి ఆ కల్పన వెనకాలుండే సంస్కారం ఏమిటో స్పష్టమైందా లేదా అయితే ఇంకొకడు ఉంటాడు వాడు ఈ కోడి గుడ్డు నుంచి కోడి ఎలా ఉండడం చూశాడు ఈ గౌరీ శంకరుడు ఇది సక్రమంగా లేనిది ఇది మరీ డౌట్ది అర్త్ లెవెల్లో ఉంది అని చెప్పి ఇంకొక రకంగా మనం కల్పన చేద్దాం జగత్తు పుట్టింది ఎలా పుట్టింది ఒక గ్రుడ్డు పగిలి పుట్టింది ఏ గురుడ్డు పగిలింది బంగారపు గురుడు పగిలి పుట్టింది హిరణ్య హిరణ్యాండం పగిలి పుట్టింది ఈ బంగారం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా ఇంక ప్రతిదానికి బంగారమేనా పిడుక్కి బియ్యానికి ఒకే భద్ర ఉన్నట్టుగా బంగారపు గురుడు ఏమిటి అంటే చూడండి పూర్వంలో పూర్వం వాళ్ళకి కొన్ని భ్రమలు ఉండేవి ముఖ్యంగా తార్కికులకు భ్రమ ఉండేది తార్కి మొత్తం తర్క శాస్త్రానికి అంతకి సంబంధించిన భ్రమ ఆ భ్రమ ఆ శాస్త్రంలో అంతర్భాగంగా ఉంటుంది అదేమిటంటే ఆ భ్రమ హిరణ్యం తైజసం బంగారము అది ద్రవ్యం కాదది అది తేజస్సుది మీరు తర్కగ్రహం చదివితే దాంట్లో ఉంటుంది ఇనుము ఏమిట్రా ఇనుము లోహము మరి బంగారం ఏమిటి లోహం కాదు మరి ఏమిటది తేజస్సుది ఇది ద్రవ్యమే కదా ఎనో అది తేజస్సుది ఎలాగా ఎలాగంటే అంతే ఆ పుస్తకాలు అలా రాసుండి వాళ్ళందరూ అలా చదువుకున్నారు మేము అలా చదువుకుంటున్నాం అంతే అంతేగాని ఎలాగనే ప్రశ్నలు అడగద్దు కాస్తే చూసుకో తర్క సంఘటన చూసుకో దాని మీద న్యాయబోధని టేక చూసుకోను దాని మీద మరో వ్యాఖ్యానం ఉంది అది కూడా చూసుకో నువ్వు ఎన్ని వ్యాఖ్యానాలైనా చూసుకో బంగారం తాయి కాబట్టి తేజస్సు కాబట్టి జగత్తు లాగా ఏదో గొప్ప తేజస్సు అండం పగిలి పుట్టింది అలా వచ్చింది హిరణ్యాండము అనే ఒక మాట ఇంకో మాట హిరణ్య శబ్దానికి తేజస్సు అని అర్థం తేజో వై హిరణ్యం అని వేదనలో ఎక్కడో చెప్పారు కాబట్టి హిరణ్యము అంటే కాకుండా తేజస్సు అర్థం కాబట్టి తేజోమయమైన అండము దీన్నే బిగ్ బ్యాంగ్ అన్నారు వైదికులు చెప్తేనేమో అది కథ సైంటిస్టులు చెప్తే సైన్స్ అయింది బిగ్ బ్యాంగ్ మొత్తానికి ఏదో ఒక గ్రుడ్డు పగిలి ఈ జగత్తు పుట్టింది ఇలా జగత్తు పుట్టింది ఇప్పుడు మనం చదువుతున్నది అజాతవాదం ఇక్కడ పుట్టింది అంటే ఇంకేముంది పుట్టింది అంటే పుట్టుక సత్యమై కూర్చుంటుంది ఇప్పుడు ఫలానా నేను పుట్టాను అని వీడు అననే రాధసులు వీడు వీడు కనుక ఒక మానసిక ప్రతి ఒక వీక్నెస్ ఉంటుంది ఓ వీక్ స్పాట్ ఉంటుంది వీడు ఆ వీక్నెస్కి లో బలెయి ఆ వీక్నెస్కి లోనయ్యి ఏదో కష్టంలో ఉన్నాడు అనుకోండి మామూలుగా ఎప్పుడు ఎవడో ఎప్పుడు పుట్టారంటే పుట్టుకలేదేం లేదు అలాంటి మాటలు ఉంటాడు కానీ నేను తోసిపుచ్చుతాడు అసలు నాకు పుట్టుకలేదు నేను ఆత్మస్వరూపుడను అని చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడో ఏదో కడుపుల పోటో లేకపోతే ఏదో కష్టమో వస్తుంది వచ్చినప్పుడు ఎవడో తగులుతాడు నీ జ్యోతిష్ కూడా ఒకడు తగులుతాడు ఏమిటండి ఏమిటి స్వామిజీ ఎలా ఉన్నారు ఈ మధ్యన ఏమిటంటే ఏమిటో ఈ మధ్యన ఒంట్లో బాగుండట్లేదయా ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగలేదు లేకపోతే పాఠాలు చెబుతామంటే వాళ్ళు రావట్లేదు ఎవరికి ఎవరి సమస్యలు వాడికి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి ప్రయాణాల్లో కష్టపడుతున్నాము అని అంటే బహుశా గ్రహచారంలో ఏదైనా దోషం ఉండుంటుందండి మీరు ఎప్పుడు పుట్టారు అని అడుగుతాడు అడిగితే ఆ వీక్ మూమెంట్లో వీడు నేను ఫలానాప్పుడు పుట్టాను అంటాడు మీరు నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదయ్యా తిథి వారం నక్షత్రం అవన్నీ మీకు వద్దు మీరు టైము డేటు మీకు ఎగ్జాక్ట్గా గుర్తుందా అది గుర్తుంది ప్లేస్ గుర్తుంది అది గుర్తుంది చాలు మిగతాది మేము లెక్కేసుకుంటాం వాడి దగ్గర సాఫ్ట్వేరు అన్నీ ఉంటాయి ఎక్కడ పుట్టారో చెప్పండి మీరు గ్రామం పేరు చెప్పేమనుకోండి మనం ఆ గ్రామం వాళ్ళ లిస్టులో ఉండదు ఈ గ్రామానికి నీరెస్ట్ టౌన్ ఏమిటో చెప్పంటాడు ఆ గ్రామానికి నీరెస్ట్ టౌన్ అమలాపురం అమలాపురం అయితే పర్వాలేదు అది వాడి లిస్టులో ఉంది అంతవరకు వస్తే పర్వాలేదు కొత్తపేట అంటే ఆహా కొత్తపేట మళ్ళీ ఇంకో టౌన్ పేరు చెప్పండి అంటాడు వాళ్ళ లిస్టులో కొత్తపేట ఉండదు అమలాపురం ఉంటాం బస్ కాకినాడంటే మరీ ఆనందం టైము ఆ టైము చెప్పేస్తే ఎగ్జాక్ట్గా తెలుసా మీకు తెలీదు పోనీ రఫ్గా తెలుసా రఫ్గా తెలుసు కొన్ని సందర్భాల్లో రఫ్గా తెలిస్తే చాలు ఎందుకంటే ఓ పాదానికి ఓపాదానికి వచ్చి ఫైవ్ సిక్స్ అవర్స్ ప్లే ఉంటుంది దాంట్లో పడిపోతుంది కాబట్టి సమస్య కాదు ఆ సంధిలో పడింది అనుకోండి ఎగ్జాక్ట్గా కావాలంటాడు సో చెప్పా చెప్పగా ఇది ఇంతవరకు మీరు చెప్తారు చెప్పగానే వాడు చార్ట్ తయారు చేసేస్తుంది చేసేసి నువ్వు వృష్టికి రాసి అంటాడు నీకు ఈ గ్రహం ప్రస్తుతం రాహుదశి నడుస్తుంది చెప్పేసి ముద్ర వేసేస్తాడు మీరు అసలు ఆ ఫస్ట్ పాయింట్ దగ్గరే వాడిని స్టాల్ చేయాలి కానీ మీరు అక్కడ కనుక వాడి మధ్య దాంట్లో మీరు పడ్డారంటే వాడి మాయిలో ఇంకా అంతే అలా లాక్కుపోతుంది ఫస్ట్ పాయింట్లోనే ఎన్ని కష్టాలున్నాయి నష్టాలున్నాయి ఏమైనా అని పుట్టుక అనగానేమి నేను ఆత్మస్వరూపంలో నాకు పుట్టుక ఉన్నదా అని వీడు అలా నిలబడితే నిలబడగలడు కానీ ఒక్కసారి లొంగి లొంగిపోయాడు అంటే ఇంకా లొంగి వీడు బతుకంతా లొంగిపోవడమే ఇంకా ఆ ఛాత్ ఈ రాహుదశ ఈ శుక్రదశ ఇవి ఎప్పటికయ్యాను కొత్త దశ ఎప్పుడు వచ్చాను అని వీడిలా లెక్కలు వేసుకుంటూ వెతుకులు ఆడుకుంటూ వీడి బతుకంతా దాని వెంట కాలాన్ని గణించుకుంటూ బతుకుతాడు ఎంత దురదృష్టం ఆ శాస్త్రం ఎష్యూమింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ కరెక్ట్ దిస్ ఈస్ ది డిస్క్రిప్షన్ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కరెక్ట్ అయితే నేను చెప్పింది వర్తిస్తుంది కరెక్టే కాకపోతే ఇంక అసలు మరీ అద్్వానం ఎనివే సో పుట్టింది జగత్తు ఎలా పుట్టింది భిద్యతే గురుడు పగిలి పుట్టింది అంటే ఆయన అంటున్నారు నేను ఒప్పుకుంటాను నీ గు్రుడ్డు పగలడానికి నేను ఒప్పుకుంటా కానీ ఒక చిన్న పదం పక్కన పెట్టుకోవాలి మాయయా అని పెట్టుకుంటే సరిపడుతుంది సో మాయయా భిద్యతే హేతత ఈ జగత్తు భిద్యతే పగిలి పుట్టుచున్నది భిద్యత అంటే పగిలి పుట్టుచున్నది అంటే ప్రకటమగుచున్నది అయితే మీరు పుట్టేసింది కదా మాయయా దీనికి ఒక రూల్ ఉంది జో అజ్ఞాన్సే హోతా హో అసల్మె నహి హోతా జో అజ్ఞాన్సే పైదా హోతా హో అసల్మే నహి పైదా నహి హోట ఇది ఎలాగంటే ఒక ఆయన ఉన్నారు ఆయనకు ఒక కల్పిత భార్య గలదు కల్పిత ఆవిడ పేరు కల్పిత ఈ ఈయనకి భార్య ఆవిడ ఏమండి వీళ్ళిద్దరికీ అభావ అనే ఒక కొడుకుంటాడు అంటే వినడానికి నవ్వడానికి బాగానే ఉంటుంది వాస్తవంలో ఆయనకి భార్య అనే రెండవది లేడు ఆయనే ఉన్నాడు ఇంక రెండవ వాడు లేడు అసలు రెండవది లేదు ఆయనకు కొడుకు పుట్టడం లేదు ఏమీ లేదు కాబట్టి మాయతోటి పుట్టింది అని మీరు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు వాస్తవంగా పుట్టలేదు మాయయా భిద్యతే శ్వేత ఏం మాయండం ఎందుకు ఏం పోనీ యథార్థంగా పుట్టిందనొచ్చు కదా అంటే అన్యథ మాయ కాదు యథార్థమైన మీరంటే నా అజం కథంచనా పరమాత్మ అజము అని మీరు అన్నారా లేదా పుట్టుకలేనిది అని అన్నారు కదా మరి పుట్టింది నిజంగానే పుడితే అజమెలా అవుతుంది శ్రీకృష్ణుడి గీతలో ఉన్నాడు అజోపిసన్న అజో అజోపిసన్ అజోపిసన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మయా అజహ సంభవామి మాయయా అప్పుడే మిగతాదంతా పర్వాలేదు అజహ పుట్టుకలేనివాడను సంభవామి పుట్టెదను ఎలాగా మాయయా ఒకవేళ యథార్థంగానే పుట్టాను అన్నాడనుకోండి అప్పుడు అజహా ఎలా అవుతాడు ఎలా అలాగా వ్యాఖ్యాన కెంకరహాని వ్యాఖ్యాన కంకర ఆ పదానికి అర్థం రామహ అంటే అర్థం ఏమిటర కోతి దేవుట రామహ అంటే కోతి నల్ల అర్థం వస్తుందంటే వ్యాఖ్యానంలో అలా రాశారు అంటాడు వాడిని వ్యాఖ్యాన కెంకర అంటారు వ్యాఖ్యానంలో అలా రాయడం ఏమిటంటే దానికి ఏదైనా ఒక నిఘంటు సందర్భం ఏదో ఉండాలి కదా వ్యాఖ్యానంలో అలా రాశారు కాబట్టి అదే దీన్ని వ్యాఖ్యాన కెంకర అంటారు వ్యాఖ్యానం సహాయం తీసుకోవటంలో తప్పు టీకా గురువు నాంగ్ గురువులకు కూడా గురువు టీక చూసుకుని చెప్తూ ఉంటారు అది తప్పు కాదు కానీ అక్కడ ఎంత అసందర్భంగా ఉన్నా అక్కడ ఉంది కాబట్టి అదే సత్యం అంటే అని వ్యాఖ్యాన కింద రహ కాబట్టి అజహ సంభవామి నేను పుట్టుకలేనివాడను పుట్టాను ఆత్మమాయ అనే పదం లేదనుకోండి అదేమిటండి అంటే అదంతే ఆయన దేవుడు కాబట్టి పుట్టాడు పుట్టినా పుట్టుకోలేనివాడే ఇవన్నీలాగే ఉంటాయి అదే ఏం బర్త్ అది బర్త్ ఒక బర్త్ క్రైస్తు బర్త్ని ఏమైనా వర్ణిస్తారో ఇమాక్యులేట్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ అదే అది ఇలాంటిదే అజహా సంభవమేనర్థం ఇమాక్యులేట్ కన్సెప్షన్ మాయ్యా పెట్టుకుంటే సరిపడుతుంది వాళ్ళు మాయ్యా పెట్టుకోవడం వాళ్ళకి తెలియదు చెప్తుంది మేక్యులైట్ కన్సెప్షన్ కూడా అలాంటిదే సో అన్యథ మీరు మాయయా అనలేదనుకోండి యథార్థం అని అన్నారు అనుకోండి కథంచనా అజన్న భవతి ఏ విధంగా చూసుకున్నా అది అజము కాదాలదు ఇక్కడ పూర్వపక్షం ఒకటి ఉంది మీకు అవతారికలో వస్తుంది ద్వైతం అద్వైత భేదే ద్వైతమీ అద్వైతవత్ పరమార్థసత్ ఇది సార్ కిత్ ఆశంకాహా ఉండే ఉన్నదే అద్వైతమే అద్వైత పరబ్రహ్మయే ఈ అద్వైత పరబ్రహ్మయే ప్రకటమైనది మేనిఫెస్ట్ ఏమండ నేను ఒక మాట చెప్తున్నా ఊరికే అస్తమానం మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ మేనిఫెస్టోని పొద్దున్నది సాయంకాలం దాకా అన్నారనుకోండి మీరు మీకు ఐడియా ఏమైనా వస్తుందంటే జగత్తంతా సత్యం అనే ఒక అభిప్రాయం కలుగుతుంది అంతే కదా ఎందుకంటే దేవుడే జగద్రూపంగా పరిణమించినాడు పరిణామవాదం అంటారు ఈ ఇవల్యూషను మేనిఫెస్టేషను ఇవన్నీ కూడా ఒక ఆరంభంలో ఈ సృష్టి దృష్టివాదములు ఉంటుంది ఆరంభంలో అద్వైతం ఆరంభంలో జన్మాద్యశేత ఇలాంటి సందర్భంలో ప్రారంభంలో మొట్టమొదటి రోజు పాఠంలో దాన్ని అలా చెప్తారు సర్వము ఈశ్వరుడే ఒక అభిప్రాయాన్ని ఫైనల్గా చెప్పడం కోసం అలా చెప్తారు ఈ పృథివీ తేజవాయుషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలనే చెప్తారు వాడికి ఈశ్వర భావన కలిగించడం కోసం అంతేకాని నిజంగా ఇవన్నీ ఈశ్వరు నుంచి వచ్చేసైనా అనడానికి వీళ్ళు కాబట్టి ఎనీవే సో అద్వైతము విడిపోయి భగ్ భేదమును పొంది అంటే స్ఫుటించి అంటే ఇట్ హ్యాస్ స్ప్లిట్ ఎక్స్ప్లోడెడ్ ఇంటూ ద్వైతం ఇంటూ మెనీ ద్వైతం అంటే మెనీ కదా సో ద వన్ ఎక్స్ప్లోర్డెడ్ ఇంటూ మెనీ అని మనం చెప్పిన పక్షంలో అద్వైత భేదా ద్వైతం భేద అంటే ఎక్స్ప్లోర్షన్ అద్వైతం ఎక్స్ప్లోర్డ్ అయి ద్వైతం వచ్చింది అని చెప్పాం కదా ఎందుకంటే అద్వైతం యొక్క భేదమే ద్వైతమని చెప్పినప్పుడు అద్వైతము సత్యమే భేదానికి ముందు భేదం తర్వాత ద్వైతము సత్యమే అది ఎంత పరమార్థమో ఇది అంతే పరమార్థం గుడ్డు ఎంత పరమార్థమో పిల్ల అంతే పరమార్థం తల్లి అంతే పరమార్థం పరమార్థమైన తల్లి పర తల్లికోడి పరమార్థమైన గుడ్డు పెడితే ఆ పరమార్థమైన గుడ్డులోంచి పరమార్థమైన పిల్లకోడి వచ్చింది అంతే అంత పరమార్థమే అని ఎవరికైనా ఆశంక కలగచ్చు కసిత్ ఆశంక సహా అటువంటి శంక కలిగే అవకాశం ఉంది కనుక దాని మీద సమాధానం చెప్తున్నారు ఇక్కడ భేదము అన్నదానికి పరిణామము అని అర్థం చెప్పుకుని అద్వైతము వన్ సో ఇవాల్వ్డ్ ఇంటూ మెనీ ఆర్ వన్ మేనిఫెస్టెడ్ యాజ్ మెనీ అప్పుడేమవుతుంది ఇవల్యూషన్ ప్రోడక్ట్ మెనీ ఇవల్యూషన్ బిగినింగ్ వన్ వన్ ఈజ్ రియల్ అండ్ మెనీ రియల్ మేనిఫెస్టేషన్కి ముందున్న వన్ రియలే మేనిఫెస్టేషన్ తర్వాత ఉన్న మెనీ కూడా రియలే అని ఎవరికైనా ఓ బుద్ధిమంతుడికి ఆలోచన కలగచ్చు దాని మీద సమాధానం చెప్తున్నారు నో ఏతూ భిద్యతే మాయ భేదాన్ని భేదం అంటే పగిలి జగత్తు వచ్చింది అనే మాటకి మాగా అభ్యంతరం లేదు కానీ మాయా అని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బంగారము ఒకటి ఆభరణములు అనేకము ఇప్పుడు ఒక బంగారము అనేక ఆభరణములుగా అయ్యింది బికమింగ్ అయ్యింది ఓకే తర్వాత ఈ ఆభరణాలన్నింటినీ కరిగించేశారనుకోండి అప్పుడు మీరు ఏమని చెప్తారు అనేక ఆభరణములు ఒకే బంగారముగా అయినాయి అని చెప్పారు ఇక్కడ ఏకము అనేకమైంది అనేకము ఏకము అయింది ఈ అవడమేమిటి దిస్ బికమింగ్ వాట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ మేనిఫెస్టేషన్ ఆర్ ఈజ్ ఇట్ ఎవల్యూషన్ ఆర్ ఈజ్ ఇట్ ఇమాజినేషన్ అని మూడు ప్రశ్నలు ఇక్కడే మొత్తం వేదాంత ఈ ఈ ఆచార్యుల ఇక్కడే వస్తాయి ఇది మేనిఫెస్టేషన్ అన్నాడు ఎవరు ద్వైతాద్వైతవాదులు వాళ్ళకి ద్వైతమూ సత్యమే అద్వైతము సత్యమే ఏమంటే ఇది ఇవల్యూషన్ అన్నాడు ఆయన కపిల సాంఖ్య సాంఖ్యవాదులు ఇవల్యూషన్ అన్నారు ఏమంటే అద్వైతవాదులు ఏమన్నారంటే ఇది మాయా అంటే ఇమాజినేషన్ కల్పన అని వేదం కూడా అద్వైతవాదుల్నే సపోర్ట్ చేసింది అంచేతనే వేదం దేనికి కల్పము పేరు పెట్టింది ఈ ఈ ఈ అపియరెన్స్ ఎంతకాలం ఉంటుందో అంతకాలానికి కల్పము అని పేరు పెట్టాడు తర్వాత జగత్తుని దేవుడు రచించాడు అని చెప్పలేదు జగత్తుని దేవుడు కల్పించాడు అని ధాతాయథాపూర్వమకల్పయత్ అకల్పయత్తు అని చెప్పింది తప్ప కల్పించేడు చెప్పింది తప్ప రచించేడని చెప్పలేదు రచించేడంటే యథార్థమై కూర్చో అంచేతనే ఆర్డర్ అనే మాట ఒకటి ఉంటుంది తరచుగా ఆర్డర్ అనే మాట వినపడుతూ ఉంటుంది అది కూడా మీకు కర్మకాండ మంత్రాల్లోంచి వచ్చింది వ్రతం అంటారు వాళ్ళు ఈ సృష్టిలో రథం అనేది ఒకటి ఉంది ఆర్డర్ ఒకటి ఉంది అంటారు మంచిది సోకే ఆ ఆర్డరే దేవుడు అని మీకు భక్తి సందర్భంలో ద్వైత భావన ఉన్నంతకాలం వృతము ఆర్డరు అదంతా కూడా బాగా ఉపయోగపడుతుంది బట్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిజెక్ట్ దట్ ఆల్సో ఎందుకంటే ఆర్డర్ సత్యం అంటారా ఇప్పుడైతేనా అర్ధం సత్యం అంటే జగత్స్యత్వాన్ని చెప్పినట్టు అవ్వలేదా జగత్స్యత్వాన్ని ఎలా చెప్పి జగత్ సత్యమైతే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది పరబ్రహ్మడు ఉన్నాడు జగత్ లేకపోతే ఇంక పరబ్రహ్మ లేడు జగత్త ఉందని చెప్పాలి అది ఎలా కుదుర్తుంది కాబట్టి అద్వైతము కాబట్టి ఈ బికమింగ్ గోల్డ్ బికమింగ్ ఆర్నమెంట్ ఆర్ ఆర్నమెంట్స్ బికమింగ్ గోల్డ్ దిస్ బికమింగ్ ఈజ్ నాట్ ఎవల్యూషన్ నాట్ మేనిఫెస్టేషన్ ఇట్ ఈస్ ఇమాజినేషన్ అదే గోల్డ్ అండి అదే గోల్డ్ అది నెక్లెస్ అయిందని మీరు అనుకుంటున్నారు ఏమీ అవలేదు అది అలాగే ఉంది అది ఇంతకుముందు గోల్డ్ అని ఇప్పుడు నెక్లెస్ అని మీరు ఊహిస్తున్నారు అంతే మీ ఊహ తప్పింకేం లేదు గోల్డ్ డజంట్ బికమ్ ఎనీథింగ్ అండ్ గోల్డ్ బికమ్ అయింది ఏదో ఇంకొకటి అయిందనుకోండి అప్పుడు మీరు అసలు బంగారం ఇస్తారా నెక్లెస్ చేయమని బంగారం ఏమీ అవదు అందుకోసమే నెక్లెస్ చేయమని ఇస్తాను అంతేకాని బంగారం ఏదో అయిపోతుందంటే నెక్లెస్ చేయమని ఇవ్వనివ్వరు ఘటం పుట్టి ఘటాకాశం పుట్టిందన్నారు ఆకాశం ఏమయ్యి ఘటాకాశం పుట్టింది ఏమీ కాలేదు మీ ఇమాజినేషన్ ఘటాకాశం పుట్టిందని మీరు ఊహించారు కాబట్టి బంగారమునందు బికమింగ్ లేదు ఇమాజినేషన్ వల్ల ఉన్నట్టు అనిపిస్తుంది ఆకాశమునందు బికమింగ్ లేదు ఇమాజినేషన్ వల్ల బికమింగ్ ఉండటానికి వృష్ణం కాబట్టి ద్రవ్యమైన బంగారంలోను ఆకాశంలోనూ లేని బికమింగ్ పరబ్రహ్మలో ఉంటుందా పరబ్రహ్మలో అసలే ఉండదు కాబట్టి పరబ్రహ్మయందు అద్వైయ పరబ్రహ్మయందు ఈ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అది బ్రేక్ అయిపోయి మొక్కలైపోయి జగత్ వచ్చింది అనేటువంటి వాదము సరికాదు అది మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేయటం ఓం పొర్ణ నమద పొర్ణమిదం పొర్ణా